వడపరుచుకుంటిని ఉపేంద్ర నిన్ను నిపుడే చిడిముడి నీ సేవకే సెలవు చేసుకొమ్మీ కన్నుల నీచూచేదెల్లా కమలాక్ష నీ పాదాలే విన్న వినుకులెల్లా విష్ణుడీ కథలే తిన్నని నా మాటలల్లా త్రివిక్రమ మంత్రాలే అన్నిటా నా భావము సమర్పణము నీకును అట్టే నీ నడచేవెల్లా హరి నీ ప్రదక్షిణాలే పుట్టున నా సేతలెల్లా గోవింద నీ కైంకర్యాలే ముట్టి నీ కుజించినవి ముకుంద నీ ప్రసాదాలే నెట్టన నా భోగమెల్లా నీ వశము చేసి ఇలా నీ పండబడేవి ఈశ్వర నీకు ముగులే తలచే నా తలపెల్లా దామోదర నీ ధ్యానమే నలువంక శ్రీవేంకటనాయక నీ అనుజ్ఞను నెలవై నా భవములల్లా నీ సొమ్ము చేసి